చెప్పేవాళ్ళు ఏమండీ సార్కి ఏదో ఈ మధ్యనే కొంచెం మనస్సు బాగులేనట్టుంది అంటారు నిన్నటి వరకు బాగానే ఉన్నారు ఈ మధ్యనే కొంచెం ఏదో మనస్సు కొంచెం తేడా ఉన్నట్టుంది ఎప్పుడైనా ఒకసారి ఆ ఎరగడ్డకేసి మధ్యదేమో అని లేకపోతే ఏమండీ వీరి ఎర్రగడ్డ నుంచి వస్తున్నారా ఏవి అడిగి అడిగిరా వీళ్ళు ఆశ్చర్యపడక్కర్లేదు కాబట్టి సో పీపుల్ దే దే డోంట్ అప్రిషియేట్ దాట్ దిస్ ఈజ్ ది విషమ ఘట్టం వేదాంతంలో కాబట్టి దీప భాతీయా అనుభాతియా అంటే అనుభాతి నేత్రం భాతి నేత్రానికి మనస్సుకి చూసుకుంటే మనహా భాతి నేత్రం అనుభాతి మనస్సుకి బుద్ధికి చూసుకుంటే మనహ అనుభాతి బుద్ధి భాతి ఎందుకంటే బుద్ధి ఎందు సంస్కారం లేకుంటే మనస్సు ఎందు జ్ఞానం కలగదు బుద్ధి ఎందు ఘట సంస్కారం లేకుంటే మనస్సు ఘటాకార వృత్తిని పొందలేదు కాబట్టి బుద్ధి భాతి మనహా అనుభాతి తర్వాత రమణ మహర్షి చెప్పినట్టుగా అహమస్మి అయాం అనే థాటే బుద్ధిరూపంగా ఉంటుంది అయాం అనే థాటే స్పందించి బుద్ధిరూపానికి ఉంటుంది కాబట్టి అహం భాతి బుద్ధి అనుభాతి ఇక అహం వృత్తిని చూసుకుంటే అహం అనుభాతి ఆత్మా భాతి ఆ చైతన్యము శుద్ధ చైతన్యము అది భాతి అది స్వయం ప్రభాతం భవద్దు కాబట్టి నేను అనే సంకల్పాన్ని కూడా జారబిడిచి దాన్ని కూడా విడిచిపెట్టేసి శుద్ధ చిద్రూపంగా నిలిచి ఉంటే అదే ఆత్మ అదే స్వయం ప్రకాశము అదే భాతి అదే స్వయం ప్రకాశము స్వయం భాతి చెప్పిందా ఇంకోసారి నేను సంప్రదించేస్తాను చూడండి గతాన్ని చూడాలి అంటే ఏమిటి కావాలి దీపము కన్ను మనస్సు బుద్ధి అహంకారం ఇన్ని ఉండాలి సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ఉండాలి వాడికి ఘట సంస్కారం ఉండాలి వాడి మనస్సు ఎదురుకుండా ఉన్నదాన్ని కాగ్నైజ్ చేసి ఇట్లా ఉండాలి ఆ ఎక్కడో తిరగకుండా కన్ను తెరిచి దీపం వెలుగుతూ ఉండాలి ఇన్ని ఉంటే ఘటను ప్రకాశిస్తుంది కన్ను ప్రకాశించాలంటే అహంకారము బుద్ధి మనస్సు ఉండాలి అప్పుడే కన్ను ప్రకాశిస్తుంది నా కన్ను నేను ఇప్పుడు మూసుకున్నాను ఇప్పుడు కన్ను తెరిచాను ఇది చూపు అని అని ప్రకా అది ప్రకాశించాలంటే వెనక్కాలి ఆ మూడు ఉండాలి మనస్సు ప్రకాశించాలంటే అహంకారం ప్రకాశించాలి బుద్ధి ప్రకాశించాలి లేనే మనస్సు ప్రకాశించాలి బుద్ధి ప్రకాశించాలంటే అహంవృత్తి ప్రకాశిస్తేనే బుద్ధి ప్రకాశిస్తుంది లేకపోతే బుద్ధి ప్రకాశించాలి అహంవృత్తి ప్రకాశించాలంటే ఆత్మచైతన్య ప్రకాశంలోనే అహంవృత్తి ప్రకాశిస్తుంది అయితే స్వతహాగా అదేం ప్రకాశించలేదు ఆత్మచైతన్య ప్రకా ప్రకాశించాలంటే మరేది అక్కరలేదు అది స్వయం ప్రకాశం అచేతనే ఆత్మచైతన్యం కంటే భిన్నమైన దేవుణ్ణి మీరు దృశ్యపోటులో పెట్టేసి జడం చేసి పారేస్తారు కాబట్టి దేవుణ్ణి ఆత్మరూపంగా అర్చపెడితేనే ఆ దేవుడు ప్రకాశిస్తాడు లేకపోతే ప్రకాశించడానికి ఆత్మ మీద ఆధారపడాల్సి ఉంటుంది దేవుణ్ణి దేవుడు కాకుండా చేసినట్టయితే నిజానికి భక్తుడు అనొచ్చు దేవుడితో ఏమయ్యా దేవా నిన్ను దేవుణ్ణి చేసింది నేను అని అనవచ్చు పండితుడు అన్నాడు అలాగ ఆయన జగన్నాథ దేవాలయానికి వెళ్తే దేవుడు కనపడకపోతే ఏమయా నాస్తికులు వచ్చి నువ్వు లేవు అని అన్నప్పుడు నా అవసరం పడుతుంది వేషాలు వేస్తున్నావే నువ్వు అని దేవుణ్ణి అడ్రస్ చేశావు కాబట్టి ఆత్మా స్వయం ప్రకాశ స్వప్రభాతం భవతి స్వయం తర్వాత సకృద్విభాత ఇది చాలా ఇంపార్టెంట్ అది ఒక్కేసారి ప్రకాశిస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు సూర్యుడు గురించి మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు ఈ దీపం గురించి అడుగుతా ఈ దీపం ఉంది ఇది ఒక్కేసారి ప్రకాశిస్తుందా లేకపోతే మళ్ళీ మళ్ళీ ప్రకాశిస్తూ ఉంటుందా అంటే ఇది మళ్ళీ మళ్ళీ ప్రకాశిస్తూ ఉంటుంది ఒక్కేసారి ప్రకాశించడం నిన్న ప్రకాశించింది నారాయణ తాళం వేసే ముందు అర్పేసేస్తే ప్రకాశించడం మానేసింది మళ్ళీ ఆయన తాళం తీసి స్విచ్ వేస్తే మళ్ళీ ప్రకాశిస్తుంది మళ్ళీ ఆయన తాళం వేసేసుకుని వెళ్ళిపోతే ప్రకాశించడం మానేస్తుంది ఒక్కేసారి ప్రకాశించట్లేదు అది మళ్ళీ మళ్ళీ ప్రకాశిస్తోంది ఏమండి సరే ఈ కథ మొదలెట్టి ముందు ఇంకో కథ చెప్తా కథలోంచి కథ నాకు ఇద్దరు మిత్రులు ఉన్నారు ఒక ఆయన అన్నాడు నేను సిగరెట్లు ఒక్క షాట్లో మానేశాను అన్నాడు ఇంకో మిత్రుడు అన్నాడు నేను ఇప్పటికి ముప్పై సార్లు సిగరెట్లు మానేశాను అన్నాడు అర్థమైందండి పాయింట్ ముప్పైసార్లు మానేసిన వాడు మానేయలేదు ఒక్కసారి మానేసిన వాడు మానేశాడు అంతే కదా ఈ దీపము మళ్ళీ మళ్ళీ ప్రకాశిస్తుంది ఒక్కసారి ప్రకాశిద్దట్లా మళ్ళీ మళ్ళీ ప్రకాశిస్తాం ఏమండి ఇప్పుడు సూర్యు దీపం అయిపోయింది సూర్యుడి దగ్గరికి రండి పంచాంగకర్తని ఏమయ సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తాడు ఎన్ని ఎన్నిసార్లు ప్రకాశిస్తాడంటే ఆయన ఏమంటాడు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రకాశిస్తాడు మూడు సార్లు ప్రకాశిస్తాడు ఎప్పుడు ప్రకాశించడం మొదలు నేను ఇదంతా లిస్టు రాసిపెట్టాను అని ఆ పుస్తకం మీ చేతికిస్తాడు అవునండి ఆ పుస్తకం మీ చేతికిస్తాడు ఇస్తే ఇప్పుడు సూర్యుడి విషయంలో యథార్థమేమిటి ఆయన మూడు వందల అరవై ఐదు సార్లు ప్రకాశిస్తున్నాడా లేక ఒకేసారి ప్రకాశిస్తున్నాడు ఒకేసారి ప్రకాశిస్తు ఒకేసారి ప్రకాశిస్తాడు ఇప్పుడు ఒక ఆయన పండితుడు ఉన్నాడు ఆయన రోజురోజు పండితుడు అవుతూ ఉంటాడా లేకపోతే ఒకేసారి పండితుడు అవుతాడా రోజురోజు అవుతాడంటే ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాడు మళ్ళీ ఎప్పటికప్పుడు పరగడుపు అది రోజురోజు పండిత్యం ఇది ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు ఆశ్చర్యం ఇస్తుంది సకుృద్విభాతం అంచేతనే నేను అంటాను ఆత్మసాక్షాత్కారము అన్నది ఇట్స్ అన్ ఎక్స్ప్లోషన్ అందుకు ఎందుకని సకుర్ద్విభాతం ఒక్కసారి ప్రకాశిస్తుంది ఇంకా రెండోసారి ప్రకాశించదు అంటే ఇంకా ప్రకాశించి మానేయడం అనేది లేదు ू प्रकाशिस्ू उचेतने कठोपनिषकृद्विभातम अने वर्ण सकृद्विभास प्रकाशि इ कुर्रा दें ओ फोटो चेम फोटो उ ఈ ఫోటో ఒక ఆయనకి చూపించి ఈ ఫోటోలో ఏముంది అని అడిగాడు అంటే కుర్రాడు చేస్తూ ఉంటారు ఇటువంటి ట్రిక్లు ఈ ఫోటోలో ఏముంది అని అడిగాడు అడిగితే ఆ ఫోటోలో పది పదిహేను ఏళ్ల కుర్రాడు అందమైన కుర్రాడు బొమ్మది పది పది పదిహేనేళ్ల కుర్రాడు బొమ్మ అని ఈయన పెద్ద చెప్పాడు అంటే ఆ కుర్రాడు నవ్వుతూ కాదు ఇంకేదో ఉంది దాంట్లో అంటాడు ఆయన ఇలా చూసి చూసి ఇంకేం లేదురా ఈ పది పదిహేనేళ్ల కుర్రాడు బొమ్మది అంటే నో యు ఆర్ రాంగ్ యు మిస్ డిట్ ఇంకేదో ఉంది సరిగ్గా చూడు ఇటువంటి తిప్పి చూడు జాగ్రత్తగా చూడు అని ఆ కుర్రాడు ఇలా తిప్పి చూపించాడు చూపిస్తే దాంట్లో సర్దార్జీ బొమ్మ ఉంది అరే కనపడింది దాంట్లో సర్దార్జీ బొమ్మ ఉంది కనపడింది అన్నాడే తెలిసింది ఎస్ సర్దార్జీ బొమ్మ ఉంది తెలిసింది ఒకసారి తెలిసిన తర్వాత ఇంకా హీ విల్ నెవర్ మిస్ ఇట్ అగైన్ ఆ తెలియడము అది ఎన్నిసార్లు తెలుస్తుంది ఓ నాలుగైదు సార్లు తెలుస్తుందో ఒకసారి తెలుస్తుంది అంటే ఒకేసారి తెలుస్తుంది ఇంకా తెలిసిందంటే ఇంకా తెలియడమే ఇంక తెలియకపోవడమనే ప్రసక్తి లేదు ఆత్మజ్ఞానము కూడా అట్టిదియే సకృత విభాతం భాష్యం చూద్దాము స్వయమే తత్ ప్రభాతం నా ఆదిత్యాద్యపేక్ష ఆత్మస్వరూపం ప్రకాశించటానికి ఆదిత్యుడు అంటే సూర్యుడు మొదలైన వాటి యొక్క అపేక్ష ఉండదు అది స్వయం ప్రకాశము స్వయం జ్యోతిస్వభావ్యాత్ స్వయం ప్రకాశమైన స్వభావం ఆత్మస్వరూపం స్వయం ప్రకాశ స్వభావం ఎప్పుడు స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటుంది అయితే మనం ఓ ప్రశ్న అడగచ్చు ఈ ఆత్మ చైతన్యము నా హృదయంలో సర్వకాలములండు సర్వదా అద్భుతంగా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటే మరి నాకెందుకని ఆ ఆత్మప్రకాశము నాకెందుకని అనుభవానికి రాదు అని ప్రశ్న అడగచ్చు దానికి సమాధానం ఏంటంటే సూర్యుడు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తూ ఒక బండరాయి కింద చీకటే ఉంటుంది ఎప్పుడూ చీకటే ఉంటుంది సూర్యుడు ఎంత కాలం ప్రకాశించినా ఆ బండరాయి కిందే ఉంటుంది చీకటే మన పరిస్థితి కూడా ఆత్మ చైతన్యం నిరంతరంగా ప్రకాశిస్తున్నా కూడా ఈ దేహము నేను నేను పుట్టాను అని తన ఎందు ఒక పుట్టుకను ఆరోపించుకుని పుట్టుకను మీరు ఎప్పుడైతే ఆరోపించారో కులం వర్గం ప్రాంతం వర్ణం దేశం లేకపోతే మరొకటి గోత్రం ఇంకా ఎన్ని లౌకికములు వైదికములు ఎన్ని ఆరోపాలు ఒక రెండు డజన్ ఆరోపాలు అవన్నీ వచ్చేస్తాయి సపోజ్ మీరు ఆలోచించి చూడండి నేను పుట్టలేదు నేను పుట్టుకలేని శుద్ధ చైతన్య స్వరూపుడను అని మీరు ఆలోచించి చూడండి ఆ రకంగా భావన చేసి చూడండి భావన చేస్తే ఏమిటవుతుంది వచ్చిన నేను గృహస్థుణ్ణి అనే ఆశ్రమం కూడా జారిపోతుంది నేను మధ్య వయస్సుకుడిని పెద్ద వయస్సు అనే భావన కూడా జారిపోతుంది నేను తండ్రిని తాతను ఈ గోళంతా జారిపోతుంది ఇంకా ఏది మీద నేను పుట్టాను ఈ దేహము నేను అని అనుకుంటే ఈ మొత్తం సంసారం అంతా వచ్చి వీడిని ఎత్తిని కూర్చుంటాం మొత్తం అంచేతనే ఆచార్యులు ఈ కిటుకు తెలుసున్నవారు కనుకనే వీడి అజ్ఞానమును జ్ఞానము కిటుకు బియ్యపు వడ్లపు వడ్ల గింజలో గింజ అంటారు అలా అంటారు తెలుగులో వడ్ల గింజ అంటే పైన చూస్తే వడ్ల కొంచెం పైన ఆ హస్క్ అది ఆ ఊక తొలగించి చూస్తే బియ్య పింజ వడ్లగింజలో బియ్యపు గింజ చాలా సూక్ష్మమైనటువంటి తత్వము నేను పుట్టాను అని వీడంటే అది వడ్లగింజ అయిపోయాడంతా ఇంకా వీడు బతుకంతా ఆ సంసారాన్ని మోసుకుంటూ బతుకుతాడు నేను అజమైన ఆత్మతత్వము అని ఎప్పుడైతే అనుకుంటాడో అంతే పోయిందంటే ఓకా బియ్యపు ఇట్ ఈజ్ అంత క్రిటికల్ అది ఆ విషయాన్ని ఆచార్యులు గుర్తించారు కాబట్టే వారు అజాతవాదము అని దాన్నంత విస్తారంగా చెప్తాను కాబట్టి ఈ దేహము నేను అనే అజ్ఞానము ఆ జ్ఞానం వల్ల వచ్చేటువంటి భ్రాంతి నేను గృహస్థుండను నేను మధ్య వయస్సు కూడాను పెద్ద వయస్సు వాడని చచ్చిపోతాను పుట్టాను అనేటువంటి భ్రాంతి దీన్ని బట్టి తన చుట్టూ చేసుకున్నటువంటి స్వాపరా దేహాన్ని బట్టి వచ్చేటువంటి సుఖ దుఃఖములు సో ఇష్టానిష్టములు ప్రియాప్రియములు ఈ మొత్తం సంసారమంతా కూడా ఈ దేహము నేను అనే బండరాయి అది ఆ బండరాయి కింద ఉన్న చీకట్లో మనం బతుకుతున్నాం ఆ బండరాయికి ఆవల వైపునే ఆత్మచైతన్యం నిరంతరము సూర్యుని వలనే ఉంటుంది అది గమనించాలి సో స్వయం జ్యోతి స్వభావం ఇత్య అంటే నేను పుట్టాను అంటే వీడు నిద్రపోతున్నాడనమాట నిద్రపోతున్నాడనమాట నిద్ర అజ్ఞాన నిద్రలో పడి ఉన్నాడనమాట అజ్ఞాన నిద్రలో ఉన్నప్పుడు స్వప్నం వస్తుంది నిద్రపోయేవాడికి స్వప్నం వస్తుంది తెలివిగా ఉన్నవాడికి స్వప్నం ఉండదు నిద్రపోతుంటే స్వప్నం వస్తుంది ఏమైనా స్వప్నం వస్తుంది ఇది నాది పరా ఇది స్వపరా ఇది ఐఎమ్ దిస్ ఐఎమ్ దాట్ నేను దీనికి ఓనర్ని ఇదంతా నాది ఇది నాది కాదు నాకు ఈ సుఖమున్నది ఈ దుఃఖమున్నది నేను ఇది నేను అది అని ఈ స్వప్నం ఈ స్వప్నం పేరే సంసారం ఎప్పుడైతే నేను పుట్టేనా సో ఆ పుట్టుక మరణము లేని శుద్ధ చైతన్య స్వరువు అని వీడు తెలుసుకుంటాడో దాని తెలివి తెలివి వచ్చిందంటే నిద్రపోయిందనమాట నిద్రపోయిందంటే స్వప్నం కూడా పోతుంది ఆ నిద్రం అస్వప్నం అంటే ఇదంతా కూడా మనస్సును నిగ్రహించడం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే బుద్ధానాం స్థితి కీదృశ బుద్ధుల యొక్క స్థితి అంతకు ముందు శ్లోకంలో చెప్పిందే శ్లోకంలో కంటిన్యూ చేస్తున్నారు కనుక అంతకు ముందు శ్లోకము ఏం చెప్పారు మనస్సు అని నివృత్తము అప్రవృత్తము అప్రవృత్తస్య అచలా స్థితి అంటే మొత్తం కూడా మనోనిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది ఏమండీ అయితే మనోనిగ్రహము అంటే ఈ హఠయోగులు చేసే మనోనిగ్రహం ఎలా ఉంటుందో చెప్పంటారా మనస్సుని శుద్ధం చేయకుండా నిగ్రహించే ప్రయత్నం చేస్తాడు మనస్సులో రాగద్వేషాలు అన్నీ అలాగే ఉంటాయి అవన్నీ అలాగే పెట్టుకుంటాడు మనస్సును నిగ్రహానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఒకతను నేను మెడిటేషన్ మెడిటేషన్ మనహేటంలో ఒక మెడిటేషన్ సెంటర్ ఒకటి రోజు నేను ఆ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ చేసుకున్నాను అని నాకు చెప్పాడు ఒకరోజు నేను వెళ్తూ ఉంటాను మన హాటంలో నేను అప్పుడప్పుడు లెక్చర్ చూస్తూ ఉంటాను ఓ రోజు నేను మన హాటన్కు వెళ్ళినప్పుడు ఇతను మెడిటేషన్కి వచ్చాడు ఎలా వచ్చాడు కుక్కను ఒకదాన్ని తెచ్చుకొచ్చాడు కుక్కతో కుక్కను కూడా పట్టుకొచ్చాడు నిజానికి కుక్కను నేను పట్టుకొచ్చానని అతను అనుకుంటాడు మీరు కనుక అతన్ని చూసినట్లయితే కుక్కను అతను పట్టుకు రాలేదు కుక్కే అతన్ని పట్టుకెళ్తుంది తెలిసిపోతుంది దాన్ని చూస్తే తెలుస్తుంది మీరు కుక్కను నడిపించే వాళ్ళు చూస్తే కుక్కని నేను నడిపిస్తున్నానని ఇతడి ఇతడి అధ్యాసది కుక్క ఇతను నడిపిన తోడు అదే ఇతన్ని నడిపిస్తూ తర్వాత కుక్క ది డాగ్ ఈజ్ ఆన్ ది లీష్ అంటాడు ది డాగ్ ఈజ్ నాట్ ఆన్ ది లీష్ హీ ఈజ్ ఆన్ ది లీష్ హీజ్ ఆన్ ది లీష్ అండి ఎందుకో తెలుసున్నా ఆ కుక్క ఇటు వెళ్ళాలనుకుంటుంది ఇటు ఫుట్పాత్ ఉంటే ఇటు వెళ్ళాలనుకుంటుంది వీడు ఆగుతాడు అది అటు వెళ్తుంది అది హు ఈజ్ ఈ కుక్క ఎవ ఇది ఐ హావ్ సవ్ అప్సెషన్ విత్ ఇట్ ఇట్ ఈస్ మై ప్రాబ్లమ్ సో నీవిట్ వెళ్ళవు సో మెడిటేషన్కి కుక్కను పట్టుకునేవాడు నేను అన్నాను చూడు నీకు మెడిటేషన్ వర్క్ అవుతుంది ఎందుకు ఎందుకని నీ నీ మనస్సు నీ అంతఃకరణము శుద్ధంగా లేదు ఏమిటి నా అంత కిరణానికి వచ్చిన దోషం ఏమిటి అది ఏమిటది కుక్క ఎవరిది నాది అదే అశుద్ధి కుక్క నాది ఏమిటాయా ఎవనార్థం ఉండదండి ఈ స్వాపరా ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు సంసారంలో స్వాపరా అని కల్మషం అంతటి కాలుష్యం మనస్సులో పెట్టుకుని స్వాపర అన్నది కాలుష్యం నీవు ఆ కాలుష్యాన్ని ఎప్పుడైతే తొలగిస్తావో అప్పుడు ప్రాణాయామం చేసినా ధ్యానం చేసినా ఏది చేసినా వర్కౌట్ అవుతుంది నేనుకే కుక్కన దృష్టాంతం చెప్పాను ఇంత సంసారం మనస్సులో పెట్టుకుని మనోనిగ్రహం చేస్తాను అంటే ఈ హఠయోగుల మనోనిగ్రహము ఇట్ జస్ట్ డజంట్ వర్క్ హఠయోగులు చేసే మనోనిగ్రహం ఎలా వర్కౌట్ అవుతుంది మీరు ఆసనాలు వేస్తో రాజకీయ వ్యవస్థను గురించి చర్చ చేసుకుంటూ ఉంటే అది ఏమీ యోగం అది ఆసనాలు వేసేప్పుడు ఇతర సంసార విషయాలు ఉండకూడదు ఆసనం వేసేప్పుడు ఆసనమే ఉండాలి ఇంకే ఉండకూడదు ఇలా రిటారుగా కూర్చుంటే రిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని ఆత్మనిష్ఠుడైన ఉండాలి తప్ప ఇలా నిటారుగా కూర్చొని ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఏంటని వాటిస్తే ఏదో చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఏం చేస్తారు దేలాడుకుంటూ ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు రెండు వాటి లేదు రాజకీయ నాయకులు అంటే కలహము ఇంకేముంటుందండి ఎక్కడ రాజకీయమో అక్కడ కలహం ఉంటుంది మీరేమో యోగంలో కలహము కలహంలో యోగము ఉంటే ఆ యోగం వర్కౌట్ కాదు అంతఃకరణ శుద్ధి లేని యోగము హఠయోగము కనుక మనోనిగ్రహం ఉండాలి మనోనిగ్రహం ఎలాగో తెలుసునండి పతంజలి యోగ యోగా పద్ధతి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నేను ఉంటే ఏదో సందర్భం కూడా పతంజలి పద్ధతి ఏంటంటే హఠయోగ పద్ధతి పతంజలి పద్ధతి యోగశ్చిత్తవృత్తి నిరోధ మనోనిగ్రహం ఉండాలి బట్ బై మనోనిగ్రహం కథం బై నిరోధ అయితే వేదాంతుల మనోనిగ్రహం నిరోధం కాదు వేదాంతుల మనోనిగ్రహం ఏమిటంటే నేతి నేతి ఇట్స్ ఎ ఈ సంసారము అసారము అని ఎప్పుడైతే మీరు గ్రహించారో చిత్తం శుద్ధమైపోతుంది శుద్ధమైన చిత్తము సహజంగా నిగ్రహానికి వస్తుంది ఎప్పుడైతే సహజమైన సాత్విక స్థితిలో ఉంటుందో అప్పుడు ఆత్మస్వరూపము చక్కగా ప్రకాశిస్తుంది కాబట్టి స్వయం ప్రభాతం ఇత్యర్థ కాబట్టి ఆత్మనిష్టను కలిగి ఉండాలి చిత్తము నిస్సంగము కావాలి నిస్సంగమైన చిత్తము నిరపేక్షమవుతుంది ఆసక్తి లేకపోతే అపేక్ష ఉండదు అపేక్ష కోరిక ఆసక్తి లేకుంటే అపేక్ష ఉండదు నిస్సంగమైన చిత్తము నిరపేక్షమవుతుంది అటువంటి చిత్తము చక్కగా అది విలీనమవుతుంది ఆ చిత్తము విలీనమైనప్పుడు స్వయం ప్రభాతం భవతి స్వయం జ్యోతిస్వరూపమైన ఆత్మస్వరూపం అనుభవానికి వస్తుంది కాబట్టి ఆత్మ నిత్యం ప్రకాశిస్తున్నా ఎందుకు అనుభవానికి రావట్లేదు అంటే ఓ దాని ఎంత కథ ఉంది ఇంత సంసారం పెట్టుకుని అది అనుభవానికి రావట్లేదు అంటే ఆత్మస్వరూపం అనుభవానికి రావట్లేదు అంటే ఆ బండరాయి కింద సూర్యుడు ఎంత గట్టిగా ప్రకాశించినా బండరాయి కింద చీకటియే ఉంటుంది ఇది దీంట్లో మీకు రహస్యం యొక్క మీరు ఆలోచించండి మీరు ఏది కాదో దానిని నెత్తిన వేసుకుని దుఃఖాన్ని అనుభవించటం ఇది మానవుని యొక్క లక్షణం ఇప్పుడు దేహము నేను కాను కానీ దేహమే నేను అని అనుకుని వీడు దుఃఖాన్ని అనుభవిస్తూ పుట్టుక నాకు లేదు కానీ నేను పుట్టాను అనుకుని వీడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక్కసారి నేను పుట్టాను అని మీరు అనుకుంటే ఓ జాతకం ఒకటి తయారు చేసుకుని చెత్త పట్టుకుంటే మీరు జీవించి ఉన్నంతకాలం ఆ కాగితం ముక్క దానివల్ల వచ్చే బెంగతోటి మీరు జీవిస్తారా తల్లి జీవించి ఉన్నంతకాలం దాంట్లో మనసుకి విశ్రాంతి ఏమీ ఉండదు ఎప్పుడు అన్న అన్సర్టనిటీయే ఉంటుంది తప్ప ఒక సెటిల్మెంటు ఒక స్థిరత్వము ఏమీ ఉండదు దాంట్లో సంసారం అంటే అలా ఉంటుంది జాతకం అనే కాదు సంసారమే అలా ఉంటుంది కాబట్టి నేను ఏది కాదో అది నేననుక్కుని కూర్చుని దుఃఖిస్తుంటే వాడిని మీరు ఏం చెప్తారు వాడికి మీరు ఒకడు ఉన్నాడు వాడు నేను ఇది సైకాలజీ సైకాలజీలో చెప్తాను నేను దీన్ని డైరెక్ట్గా కొంత తెలుసుకుందాం అనుకుని నేను ఎప్పటికప్పుడు నాకు కుదరలేదు సైకాలజీలో ఏంటంటే ఒక సిండ్రోమ్ ఉంది వాడు ఏమనుకుంటాడంటే నేను ఎలక పిల్లని అనుకుంటూ ఉంటాడు నేను ఎలక పిల్లని అనుకుంటాడు అనుకుని ఇలాగ కూర్చుంటాడు మూల వెళ్ళి సైకాలజీలో ప్రాబ్లమ్స్ పిచ్చి మీరు పిచ్చి వాళ్ళ గురించి మేము ఏం చెప్తాం ఏదో పిచ్చి ఉంటుంది వాళ్ళు పిచ్చి ఉంటే మరి అదే కదా స్కిజ్ పేరు ఉంది ఈ సిండ్రోమ్కి చెప్తే వాడికి పోయి మరికి వాడికి మీరు ఏ వేస్తారు యాంటీబయాటిక్స్ వేస్తారా తరపు అయితే అబ్బిసింది ఏమి ఏ వేస్తారు వాడికి నేను ఎలకపిల్లని అని వెళ్ళి ఒక మూల కూర్చుంటాను పూర్వకాలం వాళ్ళు ఇంట్లో గాదే అని ఒకటి పెట్టి దాంట్లో ధాన్యం పోసుకునేవాళ్ళు వీడు వెళ్ళి ఆ గాది వెనకాల కూర్చుంటారు ఈ గాది ఎందుకు కూర్చున్నవరా చీకట్లో గాది ఆడదు ఉక్కపోతా ఈ గాది వెనకాల ఎందుకు కూర్చున్నవరా అంటే నేను ఎలక పిల్లని అంటాను మరి ఎలకపిల్ల గాది వెనకాలే ఉంటుంది ఇక్కడక్కడ కూర్చుంటాడు అప్పుడు వీడిని డాక్టర్ గారి దిగి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఏమండి వీడి నేను ఎలకపిల్లని అంటున్నాడు ఏమిటో చూడండి అంటే డాక్టర్ చెప్పాడు ఐ నో ఎయిట్ ఇది సైకాలజీలో ఇదో ప్రాబ్లం ఇది ఒక సిండ్రోమ్ తీసుకురండి ఇక్కడ వారం రోజులు ఉండండి రోజు ట్యాబ్లెట్ తీస్తాము తర్వాత తక్కుతుంది తర్వాత అందుతుంది కాబట్టి ఇది సంసారం ఉంటే కొద్ది డాక్టర్ ఏది కాదో అది తాగా అనుకుంటాడు ఓ యంగ్ మ్యాన్ ఉంటాడు నేను వీడికి తండ్రిని అని వీడు అనుకుంటాడు వాడు అనుకోడు వాడు అనుకోడు వాడు ఏమనుకుంటాడు అంటే నేను అమ్మాయికి భర్తని అనుకుంటాడు నేను పాపం ఈయన కుమారుడుకోడు అనుక్కోడు పోలీ ను నువ్వు ఆ అమ్మాయికి నువ్వు భర్త వేలయ్యా లేరే కాదట్లేదు వీడి చెదురు పెళ్ళే కూడా పైగా నువ్వు అమ్మాయికి భర్తవేనమ్మా నువ్వు అలాగే ఉండు ఎప్పుడైనా ఒకసారి తండ్రిని నన్ను గురించి అనుకోరా ఎప్పుడైనా వారనుకోసారి అనుకోరా అంటే వాడు అనుకోడు వాడు నెలకోసారి కూడా అనుకోడు వాడు ఆఫీస్లో కొలీగ్స్ గురించి అనుకుంటాడు ఇంట్లో భార్య గురించి అనుకుంటాడు వాడికి సంతానం ఉంటాయి వాడు కొడుకుల గురించో అనుకుంటాడు తప్ప నేను తండ్రి నా నీకు నేను ఉండబట్టి ఇవన్నీ వచ్చారా నీకని వీడు అనుకుంటాడు వాడు అనుకోడు ఓ తండ్రి అన్నాడు నాన్న నేను ఉండబట్టి కదా నువ్వు ఉన్నావు నన్ను పూర్తిగా నువ్వు నిరాదరణ చేస్తున్నావు అంటే నన్ను కర్మని నేనేమన్నా నీ వెంట ప్రాధేయపడ్డానా ఏమి అని వాడా కాబట్టి నేను తండ్రిని అని అనుకున్న ప్రతి దుఃఖభాజనుడు అయి తీరుతాడు కొద్దా గొప్ప అన్నది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది తండ్రి ఇంకోడు కొడుకు ఏమీ లేదు సృష్టి ప్రక్రియలా నడుస్తూ ఉంటుంది సృష్టి ప్రక్రియ కూడా అది కూడా స్వప్నమే మిక్స్ అది కూడా మిక్స్ అది సత్యం అనుకున్నా వీడి ప్రమేయం నామది మిక్స్ అయితే ఇంక అసలు సమస్య ఏమండి కాబట్టి నేను ఏది కాదో అది నేను అని భ్రమించుట ఇంతటి సంసార దుఃఖాన్ని మానవుడు అనుభవిస్తున్నాడు తర్వాత ఇంకొకటి చెప్తాడు ఈ దుఃఖమంతా నాకెందుకు వచ్చింది అన్నాడు ఒకడు అంటే వాడేదో రిప్లై చెప్పాడు దానికి ఇదో ఫలానా కారణం వల్ల నీకు ఈ దుఃఖం వచ్చింది అంటే ఏమిటి నేను కొంచెం ఒహమాట పడుతున్నా కొంచెం అంటే ఇప్పుడు వీడు వీడి నాకు దుఃఖం వచ్చింది అంటే నీకు దుఃఖం వచ్చింది ఈ దుఃఖానికి హేతువులు వెతుకుతాడు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది తాను ఏది కాదో ఇప్పుడు నేను ఎలక్క పిల్లను అని అనుకుంటాడే వాడు పిల్లును చూసి పారిపోతూ ఉంటాడు నిజంగా ఆ సిండ్రోమ్లో అది కూడా ఉంది ఆ ఇంట్లో కనుక పిల్లి కనుక ఉంటే వీడు భయంతో గెంతులు వేసేసి వాడు దెబ్బలు కొట్టుకుంటాడు కూడా భయం ఆ పిల్లికి దూరంగా పారిపోవాలి వీడికి పిల్లి వల్ల భయం వస్తుంది కనుక ఆ పిల్లులు లేకుండా చేసేస్తే బాగుంటుందా లేకపోతే నేను ఎలకపిల్లలు అనే భ్రాంతిని నివారిస్తే బాగుంటుందా ఏది కరెక్ట్ వైద్యం ఏది కానీ సంసారంలో ఏం చేస్తారో తెలిసిన అది రాంగ్ వైద్యం చేస్తూ ఉంటారు అర్థమైందా మీ మాయింట్ ఇప్పుడు పిల్లలు సంసారం అంటే అలాగే ఉంటుంది వీడు పిల్లులు ఉండకూడదంటాడు ఎందుకు నా పిల్లులు ఉండకూడదు ఎలక అదే వాడే ఎలకపిల్ల కాదు కదా కాబట్టి తాను ఏది కాదో అది తానని భ్రమిస్తాడు ఆ భ్రమ వల్ల ఏమైనా దుఃఖాలు వస్తే ఆ దుఃఖాలకి హేతువులు వెతుకుతాడు తప్ప ఈ భ్రమని మనం నివారించుకోవాలి అని కాబట్టి కనుక మీ యథార్థ స్వరూపము ఆత్మ చైతన్యము స్వయం ప్రకాశము అచలము మనస్సులో వచ్చే స్పందనలు దానివల్ల వచ్చే సుఖ దుఃఖాది ద్వంద్వములతో ఎట్టి సంబంధము లేనిది ఆ స్వరూపములో దుఃఖమనేది లేనేలేదు. లేదు సుఖదుఖముల వైషమ్యం కానీ ఎందు లేనే దాంట్లో ఈ సంసారంలో మీకు కానవచ్చేటువంటి ధర్మాధర్మములు కానీ వైషమ్యములు ఏమీ లేవు అది ఆల్ పర్ఫెక్షన్ అది ఆనంద స్వరూపము అది హేతుఫలములకు అతీతమైనది అది మీ స్వరూపం అది మీరు తెలుసుకుని కృతార్థులు కావాలి కానీ మీరు కాంద్యాన్ని మీరని భ్రమపడుతూ ఆ భ్రమ వల్ల వచ్చే దుఃఖాలకి సమస్యలకి పరిష్కారాలను వెతుక్కుంటూ మీరు ఎప్పటికీ ఈ సంసారాన్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు యు కెనాట్ సాల్వ్ ఇట్ దిస్ ఈజ్ ది ఓన్లీ వే టు సాల్వ్ ఇట్ ది కాగ్నిటివ్ నెగేషన్ ఆఫ్ ది అన్ రియల్ దట్ ఈస్ ది ఓన్లీ వే టు ది ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఆఫ్ సంసార ఇంకొక మాట దిస్ ఈజ్ ది మిస్టరీ ఆఫ్ ఇమాజినేషన్ దట్ ఇట్ సీమ్స్ వెరీ రియల్ ఇది థ్రాడ్ ఉంటుంది మీరు పాము భ్రమపడతారు పాముని ఎప్పుడు భ్రమపడతారు మీకు పాము భయం మీలో గడ్డకట్టి ఉంటుంది పీపుల్ ప్రజలు పాము అంటే చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే అగ్రేరియన్ సొసైటీస్లో విలేజెస్లో వ్యవసాయం చెట్టు చేపలు బాగా అధికంగా ఉన్న చోట అలాంటి చోట నుంచి వచ్చాడంటే పాములు ఉంటాయి అక్కడ ఆ పాములను చూస్తాడు వీళ్ళకి చిన్నప్పటి నుంచి పాము భయాన్ని వీటిలో రంగరించి పోస్తారు పెద్దలు ఏం చేస్తారంటే పాము గేడల భయాన్ని రంగరించి పోస్తారు తర్వాత పేర్లు పెట్టుకునేప్పుడు కూడా పాము రిలేటెడ్ పేర్లు పెట్టుకుంటారు భయం వల్ల అంచేతనే పిల్లవాడికి ఇంకా పిల్లవాడు గర్భంలో గర్భవతి కాకముందే పేర్లన్నీ వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ఆ అమ్మాయి గర్భవతి అవ్వడం ఇంకా ఈ తాత మా అమ్మ కూర్చుని పేర్లన్నీ లెక్క వేస్తూ ఉంటారు ఇంకా అమ్మాయి గర్భవతి అవ్వాలా యాబాబు ఇంకా కాలేదు మీ పేర్లు పోగా అంటే పేర్లు లెక్కేస్తారు ఆవిడ గర్భవతి మగ మగపిల్లవాడే పుడతాడు హౌ యు నో సో మగపిల్ల ఫోన్లను ఏదో పేరు మగపిల్లవాడు పుడితే నాగు బాబు ఆడపిల్ల పుడితే నాగమ నాగమణి ఆల్రెడీ ఫిక్స్డ్ భయం అంతే సర్పభయం వీళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటాడు నాగ్రివే నాకు ఆశ్చర్యం వస్తుంది శివుడి దగ్గర పామే శివుడి దగ్గర పాము ఏమిటి శివుడికి పాముకి ఉండే సంబంధం ఏమిటి పాము శక్తికి సంబంధ శక్తి ఆయన శక్తి స్వరూపుడు పాము యొక్క విషయాన్ని ఆయన కబలించి వేస్తున్నాడు అని ఇలాగంటి అంశాలు తప్ప భయంతో వచ్చింది కాదు అది ఆ అర్థం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా పాము పాము పాము ఈ ఈ సర్ప భయం అలా పెట్టుకుని ఉంటాడు వీడు ఇంతటి భయాన్ని తనలో నింపుకుని ఉంటాడు సర్పభయాన్ని కల్చరల్ రెలిజియస్ సోషల్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఆల్ లెవెల్స్ సర్పభయాన్ని నింపుకుని ఉంటాడు నేను చూశాను కాబట్టి చెప్తున్నా నేను కూడా ఐ హోప్ యు అగ్రీ విత్ మీ వీడికి తాడు కనపడుతుంది ఏదో మసక చీకట్లో తాడు తాడు కనపడగానే పామేది మేము ఊరికే వేదాంత శాస్త్రంలో ఒకడు తాడును చూసి పాముని భ్రమకుడును మరియు ఒకడు మాలయ్యనుకున్నాను అని మేము చెప్పుకుంటాం తప్ప అలా ఎవగడు అనుకోడు ఇప్పటికే మాకు ఎగ్జాంపుల్ కోసం ఒకడు తాడని ఒకడు మాలని ఒకడు దండమని ఒకడు నీళ్ళని ఒకడు భూచ్ఛిద్రమని ఇన్ని పేర్లు మేము పెట్టుకున్నాం ఎగ్జాంపుల్ కోసం యవ్వగడు ఇవేమో అనుకోడు ప్రతివాడు పామని అనుకుంటాడు ఎందుకంటే పాము భయాన్ని మనస్సులో పెట్టుకుని అనుకుంటాడు వాడు చూస్తాడు చూస్తే పాము అనిపిస్తుంది ఏమంటే పాము సందేహం సందేహమే ఉండదు వాడికి నో డౌట్ ఫర్ హిమ్ ఇట్ ఈజ్ సర్ప్రైజ్ ఏ ఏం పాము త్రాడు కొంచెం నల్లగా ఉంటుంది కదా కాబట్టి నల్ల త్రావచ్చు సపోజ్ త్రాడు గోధుమ బన్నెలో ఉందనుకోండి అప్పుడు అది అరే త్రాచులు నల్లగా ఉంటాయి కదా ఇది కొంచెం గోధుమ అన్నుంది త్రాచు కాదేమో నో గోధుమవన్నే త్రాచు పామే అది తర్వాత పాముకి కొంచెం తోక సన్నంగా ఉండాలి ఇది అలా లేదు కదా అంటే ఇది రెండు తలాల పాము అంటాడు అంతేకాని ఇది తోక లేదు కదా ఇది పాము కాదేమో అండరు ఒక మహాత్ముడు దీన్ని పాయింట్అవుట్ చేశాడు ఈ పాముకి పాము శరీరం ఎలా ఉంటుంది స్లైమీగా ఉంటుంది అంటే చాలా జారిపోయిట్లాగా స్లైమీగా ఉంటుంది కానీ ఇది ఫైబ్రస్గా ఉంది అంటే ఫైబర్స్ ఉంటాయి తాడు తాడు ఏముంటుందండి ఫైబర్ ఫైబర్గా ఉంటుంది కదా ఫైబర్గా ఉందంటే ఈ పాము ఫైబర్స్ కలిగి ఉన్న పాముంటాయి అంతే కాని పాముకి ఫైబర్లు ఉండాలి కాదు తర్వాత పాము యూనిఫామ్గా ఉంటుంది కానీ ఈ పాము ఇలాగా జడలు జడల కింద పాము జడల పాము వీడి ఊహ ఎంత ఘోరంగా ఉంటుందంటే వీడు పాము అనే అనుకుంటాడు కానీ ఇట్ అపియర్స్ సో రియల్ ఈ భ్రాంతి యొక్క లక్షణం వల్ల ఈ పాము ఇంత కథ కనుక ఎందుకు చెప్పానంటే సంసారుల యొక్క సంసార భ్రాంతి అంత దృఢంగా ఉంటుంది మీరు ఏం చెప్పండి వాడు ఆ సంసార భ్రాంతిని విడవ చాలడు అంత కఠినంగా ఉంటుంది సంసార భ్రాంతి దట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ ఇమాజినేషన్ దట్ ఇట్ సీమ్స్ సో రియల్ తర్వాత లోకంలో పావర్ రో అప్పుడే అక్కడ మొక్కులు మొక్కేస్తూ ఉంటారు ఇంకా అసలు దాన్ని పావర్రో అని వీడు ఇంట్లో పూర్వకాల పిల్లల్లో ముందు గది వెనక గది మధ్య గది వరండా మండువా ఇలాగే ఓ అరడ ఉంటాయి ఆ మధ్య గదిలో ఉన్నవాడు పావర్రోయ్ పాము పాములాగా ఉంది అనగానే ఆ లోపల గదిలో ఓ పెద్ద ఆమె ఆమె నేను ఓ ఓ సుబ్రహ్మణ్య స్వామి పోసేస్తాను అంటే ఆవిడ మొక్కలు మొక్కొస్తా ఉంటాను అంతా కూడా భయము కామన అనే ఫౌండేషన్ మీద నిర్మాణం చేసినట్లయితే ఆ రెలిజియన్కి మనిషి యొక్క అంతరంగంలో పరివర్తన చేసే శక్తి ఏం లేకుండా అయిపోతుంది పీపుల్ బికమ్ సూపర్ స్టిషియస్ ఎనీవే కాబట్టి సకృద్విభాత స్వయం జ్యోతిస్వభావం ఇత్య సకృద్విభాత అయ్యా ఒక్కసారి ప్రకాశించింది కండి ప్రకాశించింది అంటే అంటే దానికి శంకర్లు అర్థం చెప్పారు సదైవ విభాత ఇత అది ఒక్కసారి ప్రకాశించిందంటే అర్థం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది అని అర్థం ఓ మహాత్ములు అన్నారు టేక్ ఇట్ a challenge నీ అనుభవాలను నువ్వు సరిచూసుకో నువ్వు కళ్ళు మూసుకు కూర్చో నీ అనుభవాలను నువ్వు సరిచూసుకో జాగ్రత్తవస్థ యొక్క అనుభవము కానిది స్వప్నావస్థ యొక్క అనుభవము కానిది సుషుప్తి అవస్థ యొక్క అనుభవము కానిది అనిద్రహ స్వప్నం ఏమండి అనుభవము కానిది ఈ మూడు అవస్థల యొక్క అనుభవము కాకూడదు అటువంటి అనుభవం ఏదైనా నీళ్ళు నీకు ఉందా మీరు చూసుకోండి సరి చూసుకోట్ అటువంటి అనుభవం ధ్యానంలో వస్తున్నటువంటి అనుభవం వచ్చే అనుభవము అది జాగ్రత్త అనుభవం కాదు జాగ్రత్త అంటే నా వాళ్ళు పరాయి ఇల్లు వాకి అది జాగ్రత్త అనుభవం స్వప్నానుభవం కాదు అది సుశుప్తి కాదు అటువంటి అనుభవం లేకపోతే ఇంకో మెడిటేషన్ ఉండే కళ్ళు మూసు కూర్చుని నిద్ర స్మరించుకోవాలి నిద్రలో ఎలా ఉన్నారో అది గుర్తు తెచ్చుకుని అలా నిద్రను కలిగి ఉండాలి జాగ్రత్త నిద్ర తెలివిగా ఉండి నిద్రలో ఏముంది నిద్రలో ఏమిటి ఏమిటి ఉన్నాయో అవే ఉండాలండి ఇంకంతకంటే ఏమి ఉండకూడదు ధ్యానం అదొక అనుభవము అది నిద్ర కాదు జాగ్రత్త కాదు స్వప్నము కాదు తర్వాత మీరు ఎప్పుడైనా సపోజ్ మీకు బాగా నచ్చిన ఒక డిష్ లడ్డూ లాంటి డిష్ మీకు బాగా ఇష్టమైంది మీరు నోట్లో వేసుకున్నారు అమృతం వల్లే ఉన్నది దాన్ని మీరు ఆస్వాదిస్తారు పది సెకండ్లో ఎంతో ఆస్వాదిస్తారు ఆ పది సెకండ్లు అది జాగ్రత్త కాదు స్వప్నం కాదు సుశూక్తి కాదు ఐ హోప్ యూ గట్ మై తర్వాత ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు విరగబడి నవ్వారా మంచిది అలాగ నవ్వడం విరగబడి నవ్వడం మంచిది ఒకసారి నేను ఒంటరిగా కూర్చొని రోకూర్చుని చదువుకుంటున్నా నేను విరగబడి నవ్వుతున్నాను అవుతుంటే ఎవరో ఉన్నారు ఎవరిని నీకేం పిచ్చాయ ఓన్లండి పిచ్చి నాకు నచ్చిన పిచ్చిది నేను ఒకసారి టీవీ చూస్తున్నా టీవీలో వీళ్ళు ఈ తెలుగు మంచి రచయితలు పాతకాలపు రచయితలు అత్యంత సున్నితమైన హాస్యాన్ని వాళ్ళు ప్రకటిస్తారు అత్యంత సూక్ష్మంగా సున్నితంగా ఉండే హాస్యం అది నేను చూస్తున్నా ఆధునిక కాలంలో కూడా మంచి మంచి రచయితలు అలా ఉన్నారు అది చూస్తుంటే సడన్గా వాడేదో ఒక వాడి యాక్షను వాడి డైలాగు అది చూస్తే విరగబడి నవ్వారు అలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా లేకుంటే అది లోటు ఉండాలి ఎందుకంటే అప్పుడు కూడా నవ్వుకు అలాగ ఒక్కసారి కూడా నవ్వుకోవడం చేత కాకపోతే ఇంకెప్పుడు అలా సంసార దుఃఖాన్ని బరువును మోసుకుంటూనే అది మంచిది కాదు అలా విరగబడి నవ్విన ఆ అనుభవము అది ఇరవై సెకండ్లు ఉంటుందా పది సెకండ్లు ఉంటుందా అది మీ ఇచ్చని బట్టి ఉంటుంది ఆ అనుభవం ఏదైతే కలదో అది జాగ్రత్త కాదు స్వప్నం కాదు సుశక్తి కాదు మీరు శ్రద్ధగా పాఠం పెట్టి ఉన్నప్పుడు జాగ్రత్త కాదు స్వప్నం కాదు సుశక్తి కాదు మేబీ మేబీ నాట్ ఎ వెరీ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ బట్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఆ మూడు అనుభవం మూడు అవస్థలు కాని అనుభవం మీలో ఏ మీరు ఆ అనుభవాన్ని పట్టుకోండి దాన్ని సంపాదించుకోండి ఎందుకో తెలుసిన అది ఏ ఆత్మదేవుడు అంటే అదే ఆత్మదేవుడు నిద్ర స్వప్నము అనేవి ఆత్మస్వరూపానికి లేవు బుద్ధి నిద్రపోతుంది బుద్ధి నిద్రలేస్తుంది ఆత్మస్వరూపము అనిద్రం అస్వప్నం జన్మ మృత్యు అన్నది ఆత్మస్వరూపానికి లేవు దేహం పుడుతుంది దేహం నశిస్తుంది జన్మ వచ్చిన చోటల్లా మీరు మృత్యువు పెట్టుకోవాలి అజన్మను ఉన్న చోటల్లా అమృత్యు కాబట్టి అటువంటి ఆత్మస్వరూపము అది సకృద్విభాతం ఒకే ఒకసారి ప్రకాశిస్తుంది అంటే నిత్యము ప్రకాశిస్తూనే ఉంటుంది అది ఏ ఆత్మదేవుడు అంటే అర్థమంటే మీరు స్వర్గానికి వెళ్ళక్కర్లా పుణ్యకర్మలు చేసే స్వర్గానికి వెళ్ళనక్కర్లా డబ్బు పోగేసి భోగాలను అనుభవించను అక్కర్లా ఆ పాత్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీథింగ్ ఈ రెండు మార్గములు కూడా మనిషిని సంసారంలో తిప్పేవే తప్ప మనిషికి విశ్రాంతినిచ్చే మార్గాలు కావు ఇవో ఇది మనిషికి యథార్థమైనటువంటి విశ్రాంతిని ఇస్తుంది ఎందుకంటే ఇది మాత్రమే స్వయం ప్రకాశ ఆత్మతత్వము కాబట్టి ఆత్మతత్వం ఎట్టిది నిత్య అపరోక్షము అజమనిద్రమ స్వప్నం కదా నిత్య అపరోక్షము స్వయం ప్రకాశము స్వప్న సుశుక్తి అనే అవస్థాభేదములు లేనిది సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము దేశపరిచ్ఛేదము లేనిది ఈ శ్లోకం రెండు శ్లోకాల సారవంతా చెప్తున్నాం మీకు కాల పరిచ్ఛేదము లేనిది వస్తు పరిచ్ఛేదము లేని విజ్ఞానధాతుము అంటే తెలివి యొక్క ముద్ద ఘనము అది ఆత్మస్వరూపము ఏషన్లక్షణ ఇదండి ఆత్మస్వరూపము ఈ విధంగా దాన్ని ఎంతవరకు వర్ణించడానికి అవకాశం ఉందో అంతా వర్ణించినాము ఆత్మాఖ్య దానికి ఆత్మ పేరు పెట్టుకున్నాము ఆత్మ అంటే అది నీవే తప్ప నీకంటే భిన్నమైనది ఏది కాదు అని అర్థం దానికి ధర్మ అక్కడ శ్లోకంలో ఉంది కదా సకృద్విభాతో హే వైషర్మ అది అనమాట అది చూస్తూ ఉన్నాం సో సకృద్విభాత అంటే టీకాకారులు ఏమంటున్నారంటే ఒకసారి ఆత్మోదయం ఆత్మజ్ఞానము ఉదయించినట్లయితే తిరిగి మళ్ళీ అది పోయేది కాదు అలా చెప్పాలి ఎందుకంటే ఓసారి స్వర్గం పొందితే అది మళ్ళీ పోతుంది ఒక ఆయన స్వర్గానికి ఎన్నిసార్లు వెళ్ళారంటే ఆ జీవుడు పదిసార్లు స్వర్గానికి వెళ్ళాడు అంటే అది ఏమన్నమాట అలాగా ఏష అనే పదానికి నిత్య అపరోక్ష ఈ ఆత్మ అయమాత్మ ఏష నిత్య అపరోక్ష ఇక ధాతు అనే పదం దగ్గరకు వచ్చాం ధాతు అంటే రియాలిటీ ఎస్సెన్స్ అని ధాతు అని అంటారు ఇప్పుడు ఆభరణ ప్రపంచము అనేకంగా ఉంటుంది కానీ ధాతువు ఒక్కటే అదే బంగారము అది ధాతు అంటే ధాతు దాన్ని మసాలా అంటారు ఇప్పుడు రొట్టె ఉందనుకోండి రొట్టెలు అనేక రకాల రొట్టెలు ఉంటాయి ఇప్పుడు ఇండియన్ క్లాసికల్ రోటీ తందూరి రోటీ ఈజిప్షియన్ రోటీ వెరీ ఇంట్రెస్టింగ్ రోటీ అది కూడా ఈజిప్ట్లో కూడా రోటీ తయారు చేస్తారు అది కూడా తందూరి టైప్లో చేస్తారు సంవాట్ డిఫరెంట్ బట్ ఇట్స్ ఏ డిఫరెంట్ తర్వాత ఫ్రెంచ్ బ్రెడ్ క్యాలిఫోర్నియన్ బ్రెడ్ రోటీ అనేక రకములైన రోటీలు ఉంటాయి కానీ ధాతువు ఒక్కటే గోధుమ పిండి అదేవిధంగా సుఖం దుఃఖం వీడు వాడు అలాగా అనేకానేకములైన భేదములు ఏవి కలవో వీటన్నిటి ధాతువు ఆత్మస్వరూపము అది ఒక్కటి ఏ ధాతు స్వభావ వస్తుస్వభావత ఇర్థ అంటే అది దాని స్వభావము చేతనే అది ధాతు అంటే స్వస్వరూపము చేతనే అది అది సారమైన తత్వము ధాతు అంటే సారతత్వము By its very nature, it is the essence of the human existence, all existence. Dhiyate, nidhiyate, sarvan-nikshyapyate, sushukta-dav, asminyate, dhakuhu, atma-uchhyate, bairasya-dav. Anandigyaya-unna-nate, we are sushupti-unna-dhi. This sushupti-ne avasthike molamemhi, ashrejamemhi, atma-cetanmi. Atma-cetaninya-la-vile namayomta. జాగ్రత్త అవస్థలో ఉండే స్పందనకి మూలంలో ఏముంది ఆత్మచైతన్యం స్వప్నం కూడా అంతే కాబట్టి అవస్థలన్నీ కూడా దాని ఎందే నిహితమై ఉంటాయి కనుక అది ఏ ధాతులు దీనికే దాగలి అనే దృష్టాంతం ఇస్తారు అన్ని ఆభరణాలు ఆ దాగలి మీద ప్రకాశిస్తాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ దాగలి అలాగే ఉంటుంది సో అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యము మనస్సులో వచ్చే సుఖదుఖాలు అవస్థ భేదములు ఇవన్నీ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ ఆత్మస్వరూపము యథాతథముగా స్థిరముగా నిలిచి ఉండును బాహ్ వాటి నిత్యం దుఃఖం వివ్రీయతే సదా ధర్మ భగవానసండవు ఈ ఆత్మదేవునికి ఈ ఆత్మసూర్యుడికి గ్రహణం పట్టింది గ్రహేణ భగవానసం భగవాన్ అంటున్నారు చూడండి ఆత్మసు ఆత్మదేవుడు ఆత్మానే భగవానుడికి గ్రహణం పట్టింది సూర్యుడికి గ్రహణం పడుతుంది కదా లేదా ఈ ఆత్మానే భగవాను ఒక దుష్ట గ్రహము కవర్ చేసేస్తోంది గ్రహేణ అసౌ ఆవత ఈ సమాచారాన్ని రేపు చూద్దాము ఓం పూర్ణిమ పూర్ణమి పూర్ణము దశ్య పూర్ణ పూర్ణమాజ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి